ప్రోత్సం ప్రభా పరిశుద్ధరా గొప్ప దేవామ్ వందనాల రాజా యేసుక్రీస్తు నామం ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉన్నాం ప్రభా దేవమ్మ ప్రార్థన మీరు ఆలకించండి రాబోయ్ రాబోయే బిడ్డలను త్వరగా రప్పించండి ప్రభా మొదట మీ నీతిని మీ యొక్క రాజ్యాన్ని ప్రభా మొదట విధకాల ప్రభ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా లోకంలో ఎన్ని శోధనలు శ్రమలు ఎరుకులు ఇబ్బందులు కష్టాలు ఎదురైనా కాని రాజా మీ నామం ఎత్తుకొని సంపూర్ణంగా మీ కొరకే ప్రయాసపడి నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఇది నా మీరు దీవించండి ఆత్మికంగా బలపరచండి స్థిరపరచండి ఓ ప్రభావం ఇంకా ఆత్మ నడిపించి అనేక ఆత్మలను ప్రభావించే తక్కువ ప్రభా నడిపించే భాగ్యాన్ని మీరు వారికి దయచేయండి మీకు వందనాలు ప్రభా తోడుగా ఉండండి నీడగా ఉండి మీరే నడిపించి ప్రభావ మీరు మహిం పొందామని వాకేం చేత మీరు మాతో మాట్లాడి పాఠం ద్వారా మీరు మహిం పొందమని యేసో పరిశుద్ధ నామము ప్రాధాన్యస్తున్నాం ధన్యు ఆ మెయిన్ పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుచు పంపు క్షేము పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించే పశ్చాత్తాపము నుంది తండ్రి క్షమ గోరుచ్చు పంపు క్షేమము ప్రభు నీ దోశీలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము ఆ ప్రభు నీ దోశీలువ ముఖము చల్లని నాకు పుట్టించే ీ న తండ్రీకీ మాధుర్య ప్రేమ ప్రపంచము చుపి ధన మే స్వర్గం బనుచు సుఖ మే స్వర్గం బనుచు తండ్రి ధరణి భోగములల్లా బ్రతుకూ ధ్వం సముచేయ దేవాని చేరి ధన మే బనుచు సుఖ స్వర్గం బనుచు తండ్రి వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకూ ధ్వం సముచేయ దేహి అని నీ వైపు చేతులు నాకు దారిని చూపుము ఆ దేహి నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నీ ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి నా తండ్రి నను చూచి పరిగెడుచు ఎత్తించి నా పైబడి ఏడ్చెను నవజీవమును కూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను నా తండ్రి నను చూచి పరుగెడుచు ఎత్తించి నా పైబడి ఏడ్చెను నవజీవమును కూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను నా కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయుండు ఆ నా జీవిత కథయంతా ప్రేమకు ధరలో సాక్ష్యమయుండు మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇ మాధుర్య ప్రేమ ప్రపంచో చూపింటికిడన్న అందరికి వర్షదురకు తండ్రి యేసు ప్రభు మీకే కృతజ్ఞ తెలుసు తెలుస్త అర్పించుకుంటున్నాం నేను ఈ యొక్క ఘర్షకాలం అంతా సురక్షితంగా కాపాడి సమయానికి తండ్రి ఈ సన్నిహియర్ నడిపించడానికి మీకు ఎంత వదనాల వాక్యాన్ని ధ్యానించేలాగా మీ కొరకు జీవించేలాగా నేర్చుకుని అవకాశాన్ని బట్టి మీకు ఉన్నారు కాబట్టి నేను నిర్మలమైన విధకం చేత స్నానం చేయబడ్డ జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీరు అనే వాక్యంలో మేము స్నానం చేయమనలా అందులోని వాక్యాలైన సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా మేము జీవించాలా అటువంటి జీవన విధానాన్ని మాకు అందరికి అనుగ్రహించమని మీరే మాకు సహక ఉండండి మీ యొక్క పర్షుదాత్మ నడిపిచేయండి ప్రతి ఒక్కరిని ఆదరించండి ప్రతి ఒక్కరి పట్ల మీకు రూపాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం కల తండ్రి మీకే స్తోత్రాలైనా కదల తండ్రి మీకే వాళ్ళ ప్రభావం మా యొక్క ఆత్మీయ నేత్రం విపమని ప్రార్థిస్తున్నాయి మా యొక్క ఆత్మీయ చెవులను విపమని ప్రార్థిస్తున్నాయి వీటన్నింటిని చూసేలాగా కనులను విపమాన్ని ప్రార్థిస్తున్నాం చూడొచ్చు లాగా విలువ సహాయపడండి ధైర్యంగా ప్రకటించేలాగా సాక్షిని ఏ క్రీస్తు పరుషంగా ప్రారంభించున్న తండ్రి కృపావరలో వాటి గురించి మనం బాగుగా ధ్యానిస్తా ఉన్నాము కొన్ని నెలల నుంచి అయితే మొదటి కొన్ని రాష్ట్ర పద్ధతిగా పన్నెండవ అధ్యాయం నుంచి మనం చూసినాం ముఖ్యంగా అక్కడ కృపవరములు తొమ్మిది వరాలనున్నాయి ఆ తొమ్మిది మూడుగా వర్గీకరింపబడ్డాయి మొదటిది బయలపరచ వరములు రెండవది శక్తివరములు మూడవది ప్రేరణ వరములు లేక ప్రేరేపర ప్రోత్సాహకరమైన వరములు మనము మొదటి మూడు ముగించుకొని శక్తివరములు అన్న వర్గీకరణ పిచ్చినము అందులో మొదటిదిగా విశ్వాసము అనే వరం గురించి ధ్యానిస్తా ఉన్నాం విశ్వాసము అనే వరము గురించి ధ్యానిస్తున్నాం వరము గురించి తెలుసు మనకి బహుమానం గురించి తెలుసు కాబట్టి ఇవి ఉచితంగా మనకు అనుగ్రహించబడుతున్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది అన్నది వరాన్ని అనే ప్రేమార్థంగా వాడితే దాని తగిన ఫలం కాబట్టి ఈ విశ్వాసం అనేది ఒక వరము మరియు ఫలం కూడా బహుమానం కూడా మనకు అందరి తెలిసిన విషయమే విశ్వాసం అనేది పుట్టించిన యేసు ప్రభు కాబట్టి దాన్ని పుట్టించిన వాడిపై చూస్తూ మనం పోవాలా అనేది మనం లేక పరిగెత్తి పిల్లలకు రాష్ట్ర పత్రికలే చూస్తా ఉంటాం ఎన్నో సార్లు ధ్యానించినా కూడా విశ్వాసానికి కరెక్త వైపు చుచ్చు చుండ్రు దొరికి కాబట్టి విశ్వాసము అనే వరము అనుగ్రహించబడ్డ వాడి జీవితంలో విశేషమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి మరి అద్భుత రీతిగా ఆ కార్యాలు ఉంటాయి అన్నట్టు వారము విశ్వాసానికి పర్యాయంగా భయం ఉంటుందన్న విషయాన్ని మనం విశ్వాసం ఉన్నవానికి ధైర్యం ఉంటది విశ్వాసం లేని వానికి భయం ఉంటది అని కూడా మేము చూపించిన భయపడే వాళ్ళందరూ విశ్వాసం కోల్పోయినవారు లేక విశ్వాసం లేనివారు ఏసుకొరగ నిజంగా విశ్వాసం ఎంత కఠినమైన సినిమా ఉన్నా భయపడు ఏసులో లేని వాడికి మటుకు భయం ఉంటది ఆ భయంలో ఏమేమో చేస్తా ఉంటాడు కాబట్టి మనం మటుకు ఈ విశ్వాసంలో ఎట్లా బలపడాలనేది మనం కొన్నిసార్లు ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా అది ఒక వరం తర్వాత అది మనం చూస్తాము ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో చూసినా మనం చూడాల్సింది ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ అచ్చ రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కాబట్టి విశ్వాసము పెట్టకపోతే రక్షకరం జరగదు రక్ష లేదంటే విశ్వాసం లేదు అట్టు కాబట్టి విశ్వాసము ద్వారా మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు కృపించి మన శాపన్ని ఆయన అదే కృప మీ ఇది మీ కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల కలిగినది కాదు కనుక ఎవరు అతిశయ వీలు అతిశయపడ వీలు లేదు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి విశ్వాసం అనేది ఒక వరం అంటుంది ఇక్కడ కాబట్టి అందరు కొనే వరాలు అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి తర్వాత విశ్వాసము ఒక ఫలము అని కూడా జ్ఞాపకం చేయబడుతుంది చూడండి సరే దళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనల్లో అయితే ఆత్మ ఫలమే ఏమనగా చాలా ఉన్నాయి కదా చివరి బాగా కలిసినప్పటికీ విశ్వాసము అని ఇది వరము ఫలం ఇది ఆశ్చర్యం కదా వరము ఫలం విశ్వాసం అనేది వరము ఫలం తక్కిన ఫలాలు ఏం చూడండి ఆత్మఫలాన్ని పరిశుధాత్మ అభిషేకం ఉన్నవానికి ఈ ఫలాలు బయటకు వీటికి ముందు వరాలు ఉంటాయి ఎందుకంటే ఉచితంగా ఇస్తాన వరాలు వరాలలో వరాలని నువ్వు ఆయన మహిమార్థంగా వాడినప్పుడు నువ్వు పాలిస్తావు లేకపోతే ఏం చేస్త తెలుసా ఆ వరాలని నీ స్వార్థం కొరకు వాడుకొని చూస్తావు ఈరోజు చాలా మంది వారికి ఇచ్చిన బహుమానాన్ని వాడి స్వార్థం కొరకు వాడుకుంటుండ్రు వాడి వ్యక్తిగత గుర్తింపు కొరకు వాడి సంఘ గుర్తింపు కొరకు వాడుకుంటు కానీ ఏసు గుర్తింపు కోరుకు ప్రయాసపడతారు వాళ్ళు ఫలాలు వరాలు ఉన్నా ఫలాలు ఉండకపోవచ్చు ఫలాలు లేకపోతే మటుకు వరాలు ఉండి కూడా వేస్టే కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే సంగమం వరాలున్న వానికే ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఏసేపును ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ దినం ఎట్లుంటుంది తీర్పు దినం అనేకులు వస్తారు అక్కడికి తీర్పు దినం అప్పుడు మీ నామంలో ప్రవచించలేదా నీకు వరం ఉంది మీ నామంలో రోగులను స్వస్థపరచలేదా నీకు వరం ఉంది నీ నామం నా దయంలో వెళ్ళగట్లేదా నీకు వరం ఉంది ఈ నామం ఇది చేయలేదా అది చేయలేదా నీకు వరాలు ఉన్నాయి కానీ మీరు ఎవరో నాకు తెలియదు అక్రమం చేయవార్లా మీరెవరో నాకు తెలియదు నా ఇద్దరుంచి పారిపోండి నా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి చూడండి వాళ్ళకు వరం ఉంది కానీ ఫలం లేదు అందుకు పంపించేసి వాడు ఎప్పుడు ఫలిచ్చిందా కూడా వాడు వాడు ఎప్పుడు ఫలించలేదో కూడా వాడు కానీ మనం గుర్తించగలం నా జీవితంలో వ్యక్తిగతంగా నా జీవితంలో ఆత్మ ఫలం ఉందా లేదా నేను చూస్తూ ఉంటాను పరీక్షించుకుంటే నేను నిజంగా ప్రేమించగలనా ఇతరులను ఈశ్వరు ప్రేమించిన విధానంగా నేను ఇతరులను ప్రేమించగలనా నేను చెక్ చేసుకుంటే నాలుగు ఫలం ఉందా లేదా ప్రేమ ఉండేవాడు ఎంతో ప్రయాసపడుతున్నట్టు ఎదుటి మనిషి గురించి వాడి సమయాన్ని విక్రయం చేసుకుని దాని సమయాన్ని అంతా ఖర్చు చేసి ఇతరుల బాగోగుల గురించి పరిగెత్తే వాళ్ళు వాళ్ళకుంది ఆ ప్రేమ నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను నేను తొలిసార్లు అను అది అవిశ్వాసం లేక దృష్టిని తలంప అనొచ్చు ఏదని నాకున్న తలవంతులు నాకున్న బ్యాక్గ్రౌండ్ ఇవన్నిటిని వాడుకుంటే కోటీశ్వరం అయితే కోట్లు కోట్లు అప్పల్చుట కోట్లు కోట్లు సంపాదిస్తే మీ అసలు మీరు ఎవరో కూడా వదిలికపోయేవాళ్ళు అసలు మీ మీ గ్రూప్ మీ బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు ఎవరో కూడా నదిలిపోయేది ఇంకా నేను మా నా సంఘ నా సంఘం వేరేగా ఉండేది జీవించే సమాజము వేరేగా ఉండేది ధనికులతోనే ఉండేవాడు నేను ధనికులు ఉంటారు పేదవాళ్ళు పేదవాళ్ళతోనే ఉంటారు అది కల్చర్ ఎందుకంటే ధనికులు పేదాలను కానిలేదు పేదవాడి దగ్గరికి ధనికులు వస్తే పేదవాడి ఉన్నా కూర్చోలేడు కాని పనులు ఇవన్నీ కాబట్టి నువ్వు కూడా విశ్వాసంలో ఉండగలచ్చు అది నేను చెప్పే విషయం నువ్వు పేదవాడి వయండి కూడా విశ్వాసంలో ఉండొచ్చు ఎందుకు అది ఫలము ఆ వారం కూడా వరము ఫలం ఎట్లయితుంది అంటే ఇదా చూపించుకు సంఘక్షేమం కొరకు అనుగ్రహించబడింది కాబట్టి దాన్ని నువ్వు సంఘక్షేమం కొరకు వాడినావు నువ్వు అదే పాయింట్ సంఘక్షేమం కొరకు నీకు నీకు ఇంకా స్వస్థత కొరకు వాడుతావు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటావు పేషెంట్స్ కి ప్రతి ప్రార్థన చేస్తూ అది నీ సేవ అట్లా ప్రార్థించడం వల్ల వీడికి ఇచ్చిన వరాన్ని వాడిండు కాబట్టి వీడి ఫలం అధికం కావాల్సిందే అది దేవుని విధానం చాలా మంది వరాలు ఇక్కడ నాటిరే చూపించిన కదా సమాధి తోటను నాటిస్తున్నా కవటి ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ సమాధాన ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం లాస్ట్ పెట్టే ఆశా నిగ్రహం కొన్ని సంవత్సరాలు నేను క్రితం నేనేది ప్రకటించిన ఆశా నిగ్రహాన్ని ఎందుకు లాస్ట్కి పెట్టిండస్ కదా ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ నిన్ను నువ్వు కండ్రలో పెట్టుకోవడం నిన్ను నువ్వు పెట్టుకోవడం ఉదాహరణకి నీ దగ్గర ఉన్న వరాల నేను బాగా వాడిన వరకు విరదీయే అవకాశం ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఎలా వింటాడుతా ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఘట సర్పంలాగా నువ్వు మాట్లాడచ్చు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వు గొర్రెపిల్లవే కానీ ఘట సర్పంలాగా మాట్లాడతావు అని మనం చూస్తాం ప్రకటన గందం పదమూడవ ధ్యాయంలో చివరి భాగంకి వచ్చేటప్పుడు ఘట సర్పంలాగా మాట్లాడతావు భవిష్యత్తు అంటే భవిష్యత్తులో ఘటర్పము మాట్లాడుతున్న మాటలు ఏంది అనేది నేను చూపిస్తాను ని నేను జాగ్రత్త పడుతూ ఉంటాను నేను దాదాపు అటువంటి మాటలు రావాలి కొంత జాగ్రత్త పడుతున్నాను దాకా సార్ మాట్లాడే విధానంగా మాట్లాడతాడు పిల్లలు కాబట్టి ఇది ఒక ఫలం విశ్వాసం అనేది ఒక ఫలం అది కేవలం బలమే కాదు అదొక ఫలం అని కూడా మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ వాక్యం వాక్యం పైన పోల్చుకుంటది కాబట్టి కాబట్టి విశ్వాసము మీకు విశ్వాసం ఏం దేవుడు సంపూర్ణంగా నన్ను ప్రేమించినవాడు అని ధీమాగా చెప్పే వర్త ఆయనకి నా తెలుసు నా అవసతులు తెలుసు కాబట్టి వాటన్నిటినీ సమకూర్చి అనుగ్రహించేవాడు అని చెప్పడమే విశ్వాసం ఆయన నాకు నమ్మకం ఉంది ఒక గొప్పవాని దగ్గర పోతాం నన్ను కాపాడని ఎందుకు అంటే గొప్పవాని మీద విశ్వాసం ఉంది కాబట్టి అట్లానే మనం దేవుని అనేది వచ్చినాం ఆయన తప్పగా మనకి కాపాడుతాడు అని విశ్వాసం ముఖ్యంగా చెప్పండి భయం ఎందుకు మనం వెంటాడుతుంది ఎందుకంటే మొదట్లో నేను చూపించిన విశ్వాసానికి పర్యాయ భయం అని చాలా అవిశ్వాసం అంటారు నేను చెప్తే భయం ఎందుకంటే విశ్వాసం భయం ఉన్న వాడికి విశ్వాసం లేదన్నట్టు అట్లా చెప్పుకున్నా కూడా కాబట్టి ఆపోజిట్ వర్డ్ అది భయం ఎందుకు వస్తుందో తెలుసా అనేక పరియాలు నేను చూపించిన పాపం వలన వస్తుంది భయం నీ అనుమానాన్ని నీ తలంపులను బట్టి నీ తలంఫలను బాబు సమర్పించకపోతొస్తుంది నువ్వు సరిగా రకరకాల తప్పు విధాలుగా ఆ ఊహిస్తూ ఉంటే నీకు అవి వస్తూ కాబట్టి ఎప్పుడైనా నీకు భయం గెలి కలిగినప్పుడు నువ్వేం చెయ్యాలా విషయం తీర్ఘనము యాభై ఆరవ అధ్యాయంలో నీకు భయం కలిగినప్పుడు నువ్వు ఏం చేయాలంటే నాకు భయము సంభవించే తినమున నిన్ను ఆశ్రయించు చిన్నాను అని దావిదారు ప్రార్థిస్తున్నాడు కదా ఆశ్రయం సంపూర్ణమైన నమ్మకం testramen sampanira madam where i am afraid i will trust in you asirenu unaku bayam kaligila koru nenu yehova na asrayichadenu akku bayam sambhavichidenu na and enden asrayichillavenu deva antaridan panch కాబట్టి చూడండి భయం వేసినప్పుడు ప్రభుత్వం పోవాలి మనం సమయం గడపాలి అక్కడ మనుషులు చాలా మంది అక్కడ పోదు ఎక్కడ పోదు మానవలు విలువలు చెప్తా ఉంటాం ప్రవర్తన నడిపిస్తూ ఉంటుంది అవిశ్వాసం నుంచి బయటకు వచ్చినప్పుడు భయం వస్తుంది ఎందుకు ఆ రీతిగా వెళ్తే మనం పంతొమ్మిదవ కీర్తన రెండోసారి పంతొమ్మిదవ కీర్తన పాదవచం నా పూర్ణ హృదయంతో నేను ఎదిగి ఉన్నాను నన్ను నీ ఆగలను విడిచిపెట్ట తిరగనీయక నువ్వు అనగా నా ప్రభు నేను నీ ఆగిలిన విడిచిపెట్టకుండా తిరగకుండా ఉండేలాగా సాయపాడండి ప్రభు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా నీ వాక్యము పూజకొని కొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన నీ కట్టడాలను నాకు బోధించి నీ నోటి నీ నోట నీవు నిలిచిన న్యాయ విధులన్నిటినీ నా పెద్దలతో వివరించోడు పెద్ద న్యాయ జీవితాలను మనం అడగాల దేవున్నిటి వాక్యం ముఖ్యంగా ఈ రోజుల్లో అందరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి కదా అప్పుడే తెలిసిపోతుంది విశ్వాసం ఆర్థిక సమస్యలు దగ్గర నుంచి తెలుసుకుతుంది విశ్వాసం ఎందుకంటే సిరి యుగానికి విగ్రహం అది దేవతలాగా తయారైందని మనం చూస్తాం నువ్వు యేసు ప్రభుకి సిరికి బానిసలాగా ఉండలేవు సిరికి ఏసుప్రభుకి బానిస లాగా మనం ఉండలేము తీర్మానించుకోవాల్సిన విషయం అన్నట్టు వాటి ఆర్థిక స్థితి సమస్యలలో ఉన్నప్పుడు నువ్వు ఏస్లో నమ్ముతున్నావా లేదా చూడడానికి అబ్రాహము ప్రభు నమ్మేను అతనికి అది నీతిగా ఎంచబడను అన్న విషయం జ్ఞాపకం చేసినప్పుడు మనకి పౌలు పౌలు ఫిలిప్ అనుకోట ఫిలిప్ పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో ఫిలిపి రాష్ట్ర పత్రిక నాలుగవ దేవుడు వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు కాబట్టి విశ్వాసం అనే వారం ఉన్నవాడు వాక్యాన్ని జ్ఞాపం తీసుకుంటాడు ప్రతి అవసరమును తీర్చివాడు నా దేవుడు ఇది బహు జాగ్రత్తగా నువ్వు ధ్యానించాల్సింది విడిచిపెట్టేది కాదు ఇది కాబట్టి ప్రతిది అనుగ్రహిస్తాను ప్రతిది చూడండి దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేసినందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చను అది వాగ్దానం నీకు ఏ అవసరం ఉన్నా ఆయన తీరుస్తుందంట కానీ ఇది రాసుకొని ధ్యానించడం ఎప్పుడన్నా అదే కదా ప్రాముఖ్యమైనది ఎట్లా ఇస్తుంది బైబిల్ అనే వాక్యం బయటికి రాదు కాబట్టి గురించి చింత వద్దు స్థితి భయంకరంగా రాదు అని ఆలోచించదు అది నన్ను చాలా కాలం ఏంటో అర్థం అవుతుంది నేను వ్యాఖ్యలు దేనికి భయపడను కీర్తన గ్రంథం చూడండి సార్ మరలా కీర్తన గ్రంథము ముప్పై రెండవ తేదీ ఎనిమిదవ నీకు ఉపదేశము చేసేదన్ను నీవు నడవలసిన మార్గము నీకు గుర్తించదను నీ మీద నీకు ఆలోచన చెప్పదను బట్టి నీకు ఎటువంటి పరిస్థితి ఉన్నా దేవుడు ఇక్కడ వాగ్దానం చేసింది ఉపదేశం చేస్తాను నీకు ఐడియా చేస్తాను నేను నడవలసిన మార్గం నీకు బోధించేదని నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పదు ఎటువంటి ఆలోచన ఎటువంటి తీర్మానంలో తీసుకోలే లోకంలో ఆయన ఇస్తానంటుండడం అన్నీ ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఆలోచించదు నీ ఆర్థిక స్థితి గురించి దాగిన తెలిపెట్టే రాష్ట్ర పద్ధతిలో సమస్త ఈ యొక్క అవసరం అదే రీతిగా భవిష్యత్తు గురించి చింతించిన అవసరం లేదన్నట్టు సామెతలు కీర్తల గ్రంథము ముప్పై రెండవ మనం చూస్తాను ఈ దృష్టిలో ఉపదేశించేవాడు నీకు సలహాలు ఇచ్చేవాడు నేను నడవలసిన మార్గంను నీకు బోధించేవాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేవాడు అటువంటి దేవుడు ఒక లేడు ఈ అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు నీ అనారోగ్యాన్ని పరిచి కుదుట పరిచిన రోగుణ పత్రిక ఐదవ అధ్యాయంలో చూస్తాం అది చూడండి రోగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడు ఐదు వచ్చారు అయితే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలిగజేయనని ఎరిగి క్రీస్ శ్రమల యంత్రను అత్యసేపాడు దమ్ కేవలం శిమల కంటే అతి చేయపడాలని చెప్తున్నాడు ఇక్కడ ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అలంకరణ పరిశుధాత్వం ద్వారా దేవుడి ప్రేమ మనకు దేవునిలో కుమ్మరింపబడి ఉన్నది కాబట్టి అనుమానించు అవకాశం లేదు అనుమానించే అవకాశం అసలేదు ఇవ్వడం ఈ వాక్యాలన్నీ మనల్ని పలపరచడానికి ఉదార్చడానికి కొరకు దేవుడు మన కొడుకు భద్రపరిచేది పెట్టడానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన సమాధానం ఆ సమాధానం మన ప్రజలొస్తే ఎటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తలే పరిగెత్తామన్నట్టు కాబట్టి ఇప్పుడు కొంచెం ముందు వెళ్తాం చూడండి విశ్వాసానికి సంబంధించిన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం అది వరము అన్న విషయాన్ని అయితే పోయిన వరము నేను చూపించిన ఒకటి ఏంటంటే అందరికీ ఉంటుంది కదా విశ్వాసం కానీ అది వరం రూపకంగా ఉందా అనేది అర్థం చేసుకోవాలి ఫలం రూపకంగా ఉందా అది ఫలిస్తుంది అంటే పంట వస్తుంది విశ్వాసపు పంట వస్తుంది మన అది వరంలాగా చేస్తున్నావా ఫలంలాగా చూస్తున్నావా అనేది నీ బాధ్యత చూసుకోవాలి దాన్ని కాబట్టి హెబిల్ రాష్ట్ర పత్రికలో దాని విశేషంగా పౌలు జ్ఞాపం ఇస్తాడు పదకొండవ అధ్యాయం చూడండి డబ్బు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అక్కడ ఫస్ట్ టైము విశ్వాసం అంటే ఏంటో రాయబడింది అక్కడ మొదటి వచ్చిన చూడండి విశ్వాసం అన్నది నిరీక్షింపబడు యొక్క నిజ స్వరూపములు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందే రి సాక్ష్యం ఉండదు ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి ప్రపంచములు ఆ ప్రపంచమా ప్రపంచములు అని అంటే ఎన్నో ప్రపంచాలు ఇక్కడ ఉన్నది ఎన్నో ప్రపంచాలనేది వాక్యం క్రైస్తవులకు తెలిసింది ఒకటి అనారోగ్య పాలన లేక చచ్చిన వాడికి ఏంది ఒకటే స్థలంలో బైబల్ అంతట్లో బహు విశదీకరించబడింది ఇది విశ్వాసము అంటే ఏందనేది విశ్వాసం అనేది నిరీక్షింపబడవాటి యొక్క నిజ స్వరూపం ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వరాల్ ఇది ఇది ఫలము వరం అనేది నిరీక్షింపబడవాటి యొక్క నిజ స్వరూపం అంటే కొన్ని నిజ స్వరూపాలు ఇక్కడ లేవు వాటి నీడలు ఈ లోకంలో ఉన్నాయి అవి నీ కళ్ళకి అనిపిస్తాను అవి అది పర్లోకంలో ఏముందో అది నిజస్వరూపం అయితే వాటి నీడ ఈ లోకంలో ఉంటది అది గతంలో కొన్నిసార్లు చెప్పినట్టు ఉదాహరణకి అక్కడ కూడా జీవజల నది ఉంది దాని ఎగ్జాంపుల్ ఈ లోకంలో ఉన్నాయి అక్కడ వృక్షం ఉంది జీవవృక్షం ఈ లోకంలో కూడా రకరకాల వృక్షాలు ఉన్నాయి అవి నీడలు వంటివి కాబట్టి దేని గురించి అయితే నువ్వు నిరీక్షిస్తున్నావో వాటి నిజ స్వరూపం అని చెప్పడమే విశ్వాసం పరలోకంలో ఏమన్నాయో భూలోకం లేవన్నాయో అందుకే నిశ్చితం పరలోకం నిర్మించినట్లు భూమిని నిర్వహణగా కానీ ప్రార్థించమన్నాడు మన అక్కడ సంపూర్ణంగా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అదే విధానం ఇక్కడ తీసుకున్న వాళ్ళు లోకంలో తల పది విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము ను అదృశ్యమైనవి ఉన్న వనరుకు రుజువునై ఉన్నది అదృశ్యమైనవి ఉన్న వనరుటకు రుజువునైనది కళ్ళకు కనిపించనివి క ఉన్నాయి అని చెప్పడమే విశ్వాసం అంటున్నాడు పిల్లలకు కొంత కష్టమే అట్లా చెప్తే కానీ ఆత్మీయంగా ఎదిగే వాళ్ళకి ఇవి ఈ వాక్యాన్ని ఇవి అర్థం కావాలంటే ఆత్మీయంగా ఎదగలేదు అన్నట్టు మరి ఇక్కడ అర్థం చేసుకుంటుంది ఏంటంటే విశ్వాసం అనేది ఏంది అనేది ఎతగా చెప్పబడింది మనకి తర్వాత ప్రపంచములు దేవుని వాగ్దానం వలన నిర్మాణం ఉన్నది అందువలన దృశ్యం అనేది కనబడు కనబడు పదార్థం చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేతనే గ్రహించుకొని అంటే ఇది ఎట్లా సాధ్యము అని అను అనుమానించారు అన్నట్టు విశ్వాసభరం ఉన్న వాళ్ళు యేసు ప్రభు కన్యామీ గర్వంలో ఎట్లా పుట్టిండు అనుమానం బహు డేంజరస్ అనుమానం అది హారతి కొట్టేస్తుంటారు సై కాబట్టిశ్వాసము గురించి మనం ధ్యానిస్తున్నాం అది ఒక వరం లాగా అంటే అందరికీ విశ్వాసం ఉంటది ఎటువంటి విశ్వాసం ఉంటది అది నేను చూపిస్తా త్వరలో కానీ నేను చెప్తున్న వరము వేరే చెప్తున్న విశ్వాసం గురించి అది ఒక వర రక్షింపబడ్డ వాళ్ళ అందరికి విశ్వాసం ఉంటది ఏసుమనించే వాళ్ళకి అందరికి విశ్వాసం ఉంటది కానీ విశ్వాసం వంటి వరం అనేది ఉండదు ఎందుకు ఉండదు అంటే దానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు చూపిస్తున్నాను ఆ ఎఫ్ఎస్ రాష్ట్ర ఈ వ్యత్యాసం చూపించింది దేవుడు మనకి ముందుగానే ఎఫ్ఎస్ఎ రాష్ట్ర రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే అంటే రక్షణకు సంబంధించిన విశ్వాసం ఇది ఈరోజు క్రైస్తవులలో కనిపించేది రక్షణకు సంబంధించిన విశ్వాసం కానీ విశ్వాస వరము ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకొని అనుమానించకుండా జీవించేవి అది అదొక వరం దాని కొరకు పోరాడాల ఆ వరం కొరకు ప్రయాసపడాల అందరికీ ఉంటుంది విశ్వాసం కానీ కొందరికే విశ్వాసము అనే వరం ఉంటుంది ఎందుకంటే విశ్వాసం అనే వరం ఉన్న వారి జీవితం ఎట్లా ఉంటది అంటే విశేష పూరితమైనది విశేషంగా ఆ వరము వారి జీవితంలో కనిపిస్తూ ఉంటది కాబట్టి విశ్వాసము అనే వరము ఉన్ననాడు నీ జీవిత విధం ఎట్లా ఉంటది ముఖ్యంగా ఈ వరముని ఎట్లా నువ్వు వాడుకోవాలా ఇది సీక్రెట్ పాయింట్ నీకు నిజంగా విశ్వాసం వరం ఉంటే దాన్ని నువ్వు ఎట్లా వాట్ల వాడుకోవాలా దాన్ని ఎట్లా కదిలించాలా స్టిరప్ చేయాలా కదిలించాలా కదా బహు ప్రాముఖ్యమైంది నీకు అనుగ్రహించిన వరాన్ని క కదిలిస్తేనే అది అభివృద్ధి చెందదు కాబట్టి దాన్ని అభివృద్ధి చెందిచేయాలంటే రఘు రాష్ట్ర పత్రికలు చూస్తా మనం రఘుల రాష్ట్ర పత్రిక పాదవ అధ్యాయము పదిహేడవ వచనం కాగా వినుట వలన విశ్వాసం కలుగును ఇప్పుడు అర్థమవుతుందా విశ్వాసం అనే వరాన్ని నువ్వు కదిలించాలంటే దేవుని వాక్యాన్ని తరచుగా వింటుండాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇది చాలా మంది కష్టము ఎందుకంటే ఉద్యోగాలకి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వీటికి ప్రార్థాన్యత ఇవ్వరు ఉదాహరణకి ఇప్పుడు ఆ బైబల్ స్టడీ ఇప్పుడు మనం చేస్తున్న బైబల్ పరిచర్య ఆ వాక్య పరిచర్య ఎంత మంది ఇద్దరు ముగ్గురే వస్తారు వాళ్ళు కాబట్టి వరాన్ని మేము కదిలించుకోవాలంటే ఏం చేయాలి అదే సంఖ్య చూసినట్టు వినుట వలన విశ్వాసం కలుగుతుంది అయితే ఏ విషయం వినాల వినుట క్రీస్తుల గురించిన మాట వలన కలుగుతుంది అందుకే ఏసుపులకు సంబంధించిన విషయాలు మనం ఎక్కువ ధ్యానిస్తూ ఉంటుంది గురించి ఎలా ఎందుకంటే ఈ వాదన నేరగల ఏసుపుల గురించి ఎక్కువ విషయాలు నేర్చుకుంటా ఉంటేనే पड़ता बलपड़ता కాబట్టినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుందంట విశ్వాసం అది బహు ప్రాముఖ్యం మనం ఏదో ప్రముఖులకు ఏదో చేస్తున్నాము ఏమనుకుంటాం కానీ అవన్నీ నీతి కార్యాలు అవి రక్షించవు మనది విశ్వాసం అనే వరం ఇప్పుడు మన గ్రూప్ అయితే చాలా మంది చేస్తూ ఉంటాం హెల్త్ ప్రాబ్లం వస్తే మొత్తం షేక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మొత్తం షేక్ అయిపోతారు ఇంకా నోట్లకెళ్ళి మాటను కూడా రాదు ఎందుకు చెప్పండి అది వరరూపకంగా ఉంటే రాదు భయం నువ్వు రెగ్యులర్ గా ఎంత రెగ్యులర్ గా వాక్యాన్ని వింటున్నా చెప్పకెంతో టైం ఇచ్చింది దేవుడు సరే మనం మనం కొంతమంది మనలో జాబ్ చేసుకుంటా రకరకాల ప్రాంతాల తిరుగుతూ కొందరు ఉంటారు వాళ్ళకి ఏం పని ఉండదు ఇంటి దగ్గరనే ఉంటారు కదా కొంతమంది వాళ్ళు వాళ్ళు వింటారు ఆ వాక్యం అవకాశం ఉంది దేవుడు ఎన్నో తలాంతలు ఇచ్చిండు మంచి మంచి మొబైల్ ఫోన్స్ ఇచ్చిండు కంప్యూటర్స్ ఇచ్చిండు టీవీ టెలివిజన్స్ ఇచ్చిండ్రు పెట్టుకొని వినొచ్చు కదా స్కైప్లో మన ఇప్పుడు స్మార్ట్ టీవీ ఉంటే స్మార్ట్ టీవీలో స్కైప్ ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు వినొచ్చు మొబైల్ ఫోన్ అవసరమే లేదు స్కైప్ కి నువ్వు టీవీ చూసినట్లుంటుంది స్కైప్లో వాక్యాలు విన్నట్లుంటాయి కానీ మనం అట్లాంటివి చెయ్యం ఏదో మార్తాత మార్తాత మార్తా అని చెప్తున్నా కానీ మార్తాగానే మనం ఉంటాం చెప్పండి మార్తకుందా విశ్వాస వరం విశ్వాసం ఉంది కానీ వరం లేదు మరియాకి ఆ వరం ఉంది ఆమె దగ్గరికి అది తీసి పెట్టదు ఎందుకంటే ఆ వరం ఆమె దగ్గరికి తీయబడదు పాత నీకుంది విశ్వాసం కానీ నీకు వరం లేదు విశ్వాసం అనే వరం అందుకు నువ్వు అనేకమైన పనులు అలిసిపోతున్నావు ఎక్కడికెక్కడ వరకు ఎత్తావు నువ్వు ఏం సాధించినవు లైఫ్ లా ఏం సంపాదించినావు పెద్ద సున్నా ఈ కూడా ఏ చదువు చదివ చదువలేకపోతుంది ఏ పుస్తకాలు సరిచదు నీకు రాదు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు హిందీ రాదు మన జీవితంలో మనం మనం ఎట్లా పరిచయం నేను నేను అర్థ గుంటూరులో సాక్షమిస్తున్న అదృశ్య సిస్టర్ గురించి ఆమె కూడా చదువుకోలేదు మూడు నెలల్లో ఎట్లా నేర్చుకుంది తెలుగులు తెలుగు భాష మూడే నెలల్లో బైబుల్ చూడండి నేర్చుకొని సేవ స్టార్ట్ చేసింది ఇన్ని సంవత్సరాలు నేను సరిగా చదవలేవు బైబుల్ ఇన్ని సంవత్సరాలు సరిగ్గా వాక్యం చెప్పలేవు ఇన్ని సంవత్సరాలు అయినా ఒక స్పెషల్ తలాంతి నువ్వు బయటికి ఎవరికి చూపించలేకపోయినా నీకు ఏ తలాంత ఉంది రోషన్తో నేను మాట్లాడుతున్న ఈ విషయాలు దైవికంగా రోషంతో ఎవరిని కించపరచడం కొరకు కాదు ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లా కించపరిస్తే కోపంతో వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటికీ రారన్నట్టు వాక్యం సేవకు కొందరుంటారు అట్లా బ్రదర్స్ సిస్టర్స్ అలిగి రన్నట్టు కానీ హెబిల్ రోష పత్రికలు ఏమవుతుందంటే అట్లా విన్నా అలగకండి అంటున్నాడు కోపం తెచ్చుకోకండి అంటుంది మంచి కోరికే చెప్తున్నాం కదా ఇది ఆ వాక్యం కొందరు కోపం తెచ్చుకొని దూరం వెళ్ళిపోతారు అంటారు దేవుడి నుంచి అట్లా ఉన్నారు కొంతమంది మన అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ఏం సాధించినావు ఏం నేర్చుకున్నావు ప్రభు కొరకు స్పెషల్ గా ఏం చేసినావు నేనైతే అదే ప్రయాసపడుతుంటాను ఎవడు చేయని విధంగా నేను వెళ్ళిప్పుడు పవలు ఒక స్థలంలో ఆ పుస్తులు అందరికంటే నేను ఎక్కువ సేవ చేసిన అయినా నేను పోల్చుకునే పోల్చుకోలేను అంటారు చాలా గొప్ప ఎందుకంటే నీకు నా కొరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుండ్రు అయినా ఆయనలో ఎంతగా ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన పత్రికల నుంచి నేర్చుకుంటాం కదా వాళ్ళు వాళ్ళక వాళ్ళని మించి సేవ చేసిన చెప్తున్నాడు ఆయన నువ్వు ఓ సేవకులు అనేక పర్యాలు చెప్తా స్టేజ్ మీద ఫుల్ టైం సేవకుల పార్ట్ టైం సేవకుల కంటే ఎక్కువ పని చేయాలా ఎందుకంటే నువ్వు హోల్ టైం సేవకునివి హోల్ టైం సేవకులు ఫుల్ టైం సేవకుల కంటే ఎక్కువ కష్టపడతారు నీకు సంత వీధిలో శుభార్త ప్రకటిస్తావు రాజమార్గంలో శువార్త ప్రకటిస్తావు అదే రీతిగా సంఘంలో కూడా ప్రకటిస్తున్నావు ప్రతి స్థలంలో నువ్వు పోయి ఇది హోల్ టైం సేవ ఉద్యోగ స్థలంలో నువ్వు చెప్తున్నావు నీ దగ్గరకు వాళ్ళకి శువార్త చెప్తున్నావు ఇవి అనేక మంది పాస్టర్లు చేయలేరు ఫస్ట్ వాళ్ళు కేవలం సన్డేలోనే సండే ఆదివారమే చేస్తారు మనం అట్లా కాదు ప్రపంచమంతటా ఎక్కడ పోతే అక్కడ సువార్థను ప్రకటిస్తూనే ప్రతి దశలో ఆయన వెలుగు అతిశయంతో నేను చెప్తలేను ఆత్మీయ పౌరుషంతో నీ వశాన్ని నేను నీకు చూపిస్తున్నాను మీరు ఇప్పుడు వినటం విశ్వాసం కలుగున్నప్పుడు మళ్ళీ ఏం వినాలా క్రీస్తుని గురించిన మాటలని చెప్తుంది అక్కడ క్రీస్తుని మాటలు నీకు కొత్తగా ఏం తెచ్చు పాతగా ఏం తెచ్చు ఏ శుబరం ఎందుకు పూర్తిండు అంటే పాపాల నుంచి లక్ష్మీసంగు చెప్తారు అంతకంటే ఎవరు తెలియదు స్టోరీ తండ్రి కుమారు కుమారుని శరీరం ధరించి ఎందుకు రావాల్సి వచ్చింది ఎవరు చెప్పలేరు ఇంకోటి నువ్వు ఎప్పుడు నేర్చుకోలేదు వాటిని కాబట్టి అనేకమైన పనులతో నువ్వు మాటలాగా అట్లా ఉండడానికి వీలు లేదా కాగితీరకు టైంకి ఈ స్పెషల్ టైం మనం ఎందుకంటే ఎందుకు మనం ఈ ప్రేయర్స్ ఎందుకు ఏర్పరచుకున్నాం బ్రదర్ సిస్టర్స్ అందరూ ద్వారా ఒక టైం అవసరం వాళ్ళకి ఎక్కడ చూసినా పులిసిన ఆ మన్నా అనే తింటున్నారు మనుషులు కానీ ఉదయం లేచి తాజమ్మన్నాను ఎన్నుకోమన్నాడు దేవుడు ఏర్పరచుకో ఏర్చుకో ఏర్కోమన్నాడు అండి అతను లేక పులిసిందే పులిసింది నువ్వు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏం వాక్యం చెప్తున్నావో ఈ రోజు అదే వాక్యం చెప్తున్నావు అంతకంటే మించింది లేనే లేదు అందుకంటే ఒక ఎక్స్ట్రా పాయింట్ నువ్వు నేర్చుకోవాలి లేనే లేదు ఎందుకు అంటే నీ తలాంచను నువ్వు కదిలించుకోలేకపోయినావు లైఫ్ లో నీకు ఇచ్చిన నువ్వు అభివృద్ధి పరచుకోలేదు ఇది లాస్ట్ టైం అయితే నీ లైఫ్ లో ఇంకా దీని తర్వాత నీకు అవకాశం ఉంటుంది ఇప్పుడే నువ్వు నేర్చుకోవాలి వీటన్నిటి ఎందుకంటే అత్తయసు వార్త చూడండి ఒకసారి సారీ మార్కు శువార్త చూడండి ఒకసారి మార్కు శు వార్త పదకొండవ అధ్యాయం మార్కు శు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ అసరం అందుకు మీరు దేవుని విశ్వాసం ఉంచుడి ఎక్కడ విశ్వాసం దేవుని అందు ఎవడైనా ఈ కొడను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేబడు అని చెప్పి తన మనసులో సందేహింపక ఇది వరం ఉన్నవానికి సందేహం ఉండదు ఈ విషయం విశ్వాసం ఉన్నవానికి సందేహం ఉంటది వరం వానికి ఉండదు అందుకు ఈ దీన్ని వరరూపకంగా పొందుకోమంటాడు విశ్వాసాన్ని మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన నమ్మినయ్యాడలా వాడు చెప్పినది చెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచ్చున్నా చెప్పండి మన గ్రూప్లో లేదా ఈ వరం నీ నోట్ ద్వారా వచ్చిన నెరవేర లేదా ఎన్నో ఒకటా రెండ కాబట్టి నీలో ఈ వరం లేదా ఇప్పుడు కేవలము ఆ బహుమానంలాగా ఉందా వరంలాగా ఉందా ఏ రూపకం రక్షింపబడు విశ్వాసమే ఉందా లేక ప్రభునందు అమితమైన విశ్వాసం ఉందా నువ్వు మాట్లాడినప్పుడు నేను ఒకటి నుంచి వచ్చింది తప్పక నెరవేరుతుంది అటువంటి విశ్వాసం పరీక్షించుకోలేదు కదా ఇంట్లో ప్రతి విశ్వాసికి ప్రతి రక్షణ పొందిన వాడికి ప్రతి క్రైస్తవానికి రక్షింపబడిన విశ్వాసం ఉంటుంది అన్న విషయాన్ని నిందాక చూపించాను రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయంలో కానీ కృపా వరాలు కలిగిన విశ్వాసి జీవితంలో విశేషమైన నమ్మిక ప్రభుయందు ప్రభు మీద ఆ ఉన్నవాడి నమ్మిక అనుమానం లేకుండా నమ్మికతో ఆ ఉచ్చరించేవన్నీ నెరవేరుతుంటాయి ఎందుకంటే మనం ఉచ్చరిస్తాంటాం నా అంతరంగం ముందు నా సమస్తమా రీతిగా సైతాన శక్తులను ఉచ్చరి వాటితో మాట్లాడతాను నేను అవ మాట్లాడుతాను అన్ని మనసుతో జంతువుల తను మాట్లాడతాను నేను అవి వింటాయి నా మాట ఎందుకంటే అది వాక్య పరంగా ప్రతి వస్తువు వినాల్సిందే అన్ని వరాలు ప్రభు మనకిచ్చిన వరాలన్నీ మొదటి కొరింతలు రాసిన పత్రిక అధ్యాయం ప్రతి వరము చూడండి సారి మొదటి కొరింతలు రాసిన పత్రిక అధ్యాయం మొదటి కొరింతలు రాసిన పత్రిక అధ్యాయము ఏడవ ఆయన ఆయనను అందరి ప్రయోజనం కొరకు కామన్ గుడ్ అంటాం ఇంగ్లీష్లో అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అంటే ఇంకా అవుతుంది ఇంకా అవుతుంది ఇంకా పోతేనే ఉంది అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అందరి ప్రయోజనం కదా కాబట్టి నువ్వు అందరి ప్రయోజనం కొరకు వాడబడుతున్నావా లేక నీ సొంత కుటుంబ బంధువుల కొరకే వాడబడుతున్నావా అక్కడ ఉంది నీకు వరమా లేక కేవలం విశ్వాసమా రక్షింపబడిన వారి విశ్వాసమా నాలుగు దశలో విశ్వాసము ఏ రీతిగా పనిచేస్తుంది అనేది చూపించి రోజుకి వ్యాఖ్యాన్ని ముగించేస్తా చూడండి మొదటిదిగా ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ శాంబంలో ఇందాక మనం చూసిన అది మరోసారి చూస్తున్నాము అది విశ్వాసపూరితమైన రెండవ అధ్యాయము ఎనిమిదవ శరంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపడుచున్నారు కాబట్టి రక్షణ రక్షణార్థమైన విశ్వాసం ఇది మొదటిది ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది రక్షణార్థమైన విశ్వాసం దాని తర్వాత కార్యము ఇరవై అధ్యాయము పద్దెనిమిది వచ్చాము వాక్యం ఆ కార్యము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి వారు చీకట్ల నుండి వెలులోనికి సాతాన అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నాయందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యముగాను పొందినట్లు వారి కనులు తెరచి నేను నిన్ను వారి ఎదుగు పంపేదనని చెప్పాను అంటే పాపక్షమాపణ నిమిత్తమైన విశ్వాసం తర్వాత పరిశుద్ధపరచబడే విశ్వాసం పరిశుద్ధపరచబడడం అని ఈ విశ్వాసం ద్వారా నువ్వు పరుషుతో పరచబడతా ఉన్నావు అనేది పుస్తకాన్ని లభిస్తున్నాం మూడవదిగా కేతు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది పదకొండు కేతు పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ప్రేమ అనేక పాపాలను కాపును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారైంధుడి ఒకనికొకడు ఆతిథ్యము చెయ్యుడి దేవుని నానా విధమైన కృ కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరికొకడు కృపావరము పొందినది పొలది ఒకరికొకడు ఉపచారం చేయడి నా దగ్గర ఉంది నీ దగ్గర ఉంది నీకు నేను సేవ చేస్తాను నాకు సేవ చేయ అది ఉపచారం చేయమంటుంది ఒకడు బోధించట వలన బోధించడల్లా బోధించినట్లు బోధింపాలను ఒకడు ఉపచారం చేసినలా దేవుడు అనుగ్రహించి సామర్థ్యం నొంది చేయాలను ఎందువలన దేవుడు అన్నిటిలోనూ ఏసు క్రిస్తు మహిమ పరచబడును యుగ యుగంలో మహిమ ప్రభావం ఆయనకును గాక కాబట్టి ఈ విశ్వాసము ఇతరులకు ఉపచారం చేసే విశ్వాసం మొదటిదిగా ఫస్ట్ లెవెల్ ఏం చేస్తున్నాం రక్షణార్థమైన విశ్వాసం రెండవది పరిశుద్ధపరచబడు విశ్వాసం మూడవది ఇతరులకు పరిచర్య చేసే విశ్వాసం చివరిదిగా నాలుగవది పత్రిక మూడవ అధ్యాయము రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయంలో ఆలోచనలో తప్పిపోచున్నారు నా మార్గంలో తెలుసుకోలేక లేదు పన్నెండవ వచనములుంది సహోదరులారా జీవము దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవని అందరినో ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొని నడవడిలో నువ్వు విశ్వాసం ద్వారా నడుస్తున్నావా లేదా రెండవ కొరింతల్ రాష్ట్ర పత్రికలో ఒక వాక్యాన్ని చూపించేసి ముగించేస్తా రెండవ కొరింతల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వర్షంలో పేలి చూపు వలన విశ్వాసం వలననే నడుచుకొని చెందాం అంటే వాక్ బై ఫెయిట్ నాట్ బై సైట్ అనేకృష్ణ ప్రకృతి సహజమైన కళ్ళతో కాదు ఆత్మీయమైన కళ్ళతో అదే విశ్వాసం It's block by faith, not by sight. We cannot learn truth about and watch this. That means that people have won the truth to them. That only is we cannot learn about today. People will behold the truth. People will think this truth about and Twitter. You will say to everyone ask for sale나�aty ride. If you want to thank so many clients, you will find very little money for experience to those who have changed your service around life. నేను ఫేతులో పోతున్నాను ఏం కాదు ఏం కాదు ఏం కాదు అండి అద్భుతం తీరుతా అద్భుతం తిరుతం పోతా ఉంటాను వాళ్ళు మాటలను బట్టి తెలిసిపోతుంటే వీళ్ళు సైట్ కంటి చూపుతా నడుస్తున్నారు వాక్ బై సైట్ వేలి చూపుతో నడుస్తున్నారు వేలి చూపుతో నడుస్తా ఉన్నారు విశ్వాసం ద్వారా కాదు ఇది నన్ను నువ్వు కూడా తీర్మానించుకోవాలా నువ్వు నిజంగా వెలి చూపుతో నడుస్తున్నావు అంటే నీకు విశ్వాసం ఉంది కానీ విశ్వాస పరం లేదు హాస్పిటల్కి పోయినప్పుడు వెలి చూపుతో నడుస్తున్నావా లేక విశ్వాసంతో నడుస్తున్నావా షాప్ కి పోయినప్పుడు వెళ్ళి చెప్తాను నడుస్తున్నావా విశ్వాసంతో నడుస్తున్నావా పలాని ఇంటికి వెళ్ళినప్పుడు వారి దగ్గరికి వేలు చెప్తా పోతున్నావా విశ్వాసంతో పోతున్నావా చెప్పులు లేకుండా నేను బయటకు వచ్చేస్తా సేవకి అప్పుడు ఎవరో ఎవరో చెప్తారా చెప్పులు లేకుండా పోతున్నావా నాకు అనిపించింది నేను వేలి చుపుతను పోతలేను నేను విశ్వాసంలో పోతున్నాను నువ్వు గుండెలు వేలి చెప్పుతో నడుస్తున్నావా విశ్వాసంలో నడుస్తున్నావా నాకు ఇది బహు కష్టం నా చుట్టూ నన్ను వేలి చూపుకి లాగుతా ఉంటారు అది ఎట్లా అన్న ఇదేట్లా ఎట్లన్న అది ఎట్లా బ్రదర్ ఇది ఎట్లా బ్రదర్ విశ్వాసంలో ముందు పోతుంటాను నేను వాళ్ళు ఎంత చెప్పినా నేను ఈ వాక్యం నన్ను జీవితాంతం వెంటాడుతుంటుంది నాకు ఇష్టమైన వాక్యం ఇది బైబిల్ అంతట్లో ఐ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ ప్రకృతి సహజాలకు కండ్లకు కనిపించేదాన్నే నేను నమ్ముతున్నాను అనుకుంటున్నారు మీరు నేను నమ్మను విశ్వాసంలో కండ్లు మూసుకొని పోతా ఉండాలని అటువంటి విశ్వాస వరము దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడేవా వందనాలైనా నా ప్రభువ నా దేవ మీకే స్తోత్రాలను అయినా ప్రతి విశ్వాసీకి మీరు రక్షింపబడ్డ వాడికి ఆ విశ్వాసం అనే బరాన్ని మెలిస్తున్నారు కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన చేస్తా స్తోత్రం పవ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనతుడ మహోనతుడకు దేవ మహిమస్త తల్లి కృపామయడా నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని ఇక నూతన దినం మాకు అనుగ్రహించానైనా బట్టి నీకు ఎంతో అనేక ప్రాంతాలకు మీరు నడిపించినందుకే నీకెంతో వందాలైనా గొప్ప నీకే స్థుతులు స్తోత్రమైన సురక్షితంగా మమ్మల్ని మా గృహాలకు చేర్చినందుక నీకెంతో గొప్ప దేవ యొక్క మధ్య కాణంలోనైనా విశ్వాసమైన వరముల గురించి మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఎన్నో విషయాలు మాకు గొప్ప దేవన తండ్రి విశ్వాసం ఉంది కానీ ప్రభావ విశ్వాసమైన వరం ఉండాలని చెప్పి మీరు మాతో మాట్లాడుతున్నారైనా కాబట్టినైనా ఈ వాక్యం ప్రకారంగా ప్రభావ మేము వేలు చూపుతో కాకుండా ప్రభావ విశ్వాసంతో మేము ప్రతి దశలోనైనా గొప్ప దేవ ఇసయ ఈ దినం మీరు మా వాక్యం ధర్మంలో హెచ్చరించినైనా మేము ఆ రీతిగా ప్రభావ మేము జీవించాలని సాయపడమని ప్రార్థిష్టం విశ్వాసమైన వరాన్ని మాకు ఎందుకంటే ప్రభావ విశ్వాసం లేకుంటే మేము మీకు ఇష్టలుగా ప్రతి క్షణం ప్రవా అనుమానాలతో ఓ ప్రభావ అవిశ్వాసం మేము జీవించలేము ఆయన మీకు ఇష్టాలు ఉండలేము ప్రభావ కానీ సంపూవమైన విశ్వాసంలో ఉండాలా ప్రభావ వేలు చూ చూపుతో కాదు ప్రభా విశ్వాసంతో ముందుకు పోవాలా ఓ ప్రవ ఓ ప్రభా దృశ్యమైన అదృశ్యమైన ఉన్నవన్నీ ఉండట రుజువైంది ప్రభా విశ్వాసం అనేది ప్రభావ కానీ మీరు లేని బట్టి ఉన్నట్టుగా పిలిచే దేవుడు వెలుగు కలుగుని కాకంటే వెలుగు కలిగింది ప్రవ కాబట్టి ప్రభా అది ఎంత సత్యం ప్రవా నైనా కాబట్టి మా నోటి మాటది అనే అది పలిగితే అది నెరవేర్తుంది ప్రభా ఆ విషయం అది విశ్వాసం ప్రభావ కాబట్టి నేను అలాంటి విశ్వాసంలో మనం నడిపించండి విశ్వాస వరాన్ని మాకు అనుగ్రహించండి మళ్ళీ ఇంకేమైనా అవిశ్వాసం అంటే కొట్టివేని ప్రభావ వేలు ప్రకారంగా మీ ఇంకా నడిచిందో మమ్మల్ని ఈ దినం మాకు హెచ్చరించినారు ప్రభా నైనా మేము స్వీకరిస్తాం మీ వాక్యం మా హృదయంలో మేము భద్రపరచుకుంటున్నాయి ఈ వాక్యం ప్రకారంగా మేము జీవించాలా ఓ ప్రభావ మీరు మాకు సహాయకలుగా నటించుకోని మీకు నూతనమైన కృప నూతన అభిషేకం దయచేయండి విశ్వాసం అనే వరంలో ఓ ప్రభావ ఎంతో ఇంపార్టెంట్ ప్రభావ ముఖ్యమైన మీరు చూపించినైనా మనుషు కుమారు తిరిగి వచ్చిన విశ్వాసం ఉంటుంది అన్నారు ఓ ప్రభ ఆ వరం ఉన్న వాడే ప్రభావ చివరి వరకు నిలబడగలడానికి వాక్యం చెప్తుంది విశ్వాసం మేము ముందుకు పోవాలా ప్రభావ ఎన్ని అనుమానాలు ఇచ్చినా కానీ ఓ ప్రభావ వాటిని ఎదిరిస్తూ మేము పోవాలి అప్పుడే సంపూ మేము విశ్వాసం ప్రభావ భయం కలిగిన ప్రతి మేము ఆశ్రయించాలా గావిగ్రా ఎట్లా ఆశ్రయించండు అట్లా మేము ఆశ్రయించాల ప్రభ ఓ దేవా ప్రభావ అంటే విశ్వాసమైన వరాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రధిష్టంగా ఈ వరాలు మనం ఉండే పరిశీలించుకోవాలా ప్రార్థన వాటిని సెకప్ చేసుకోవాలని అభివృద్ధి పొందాలి ఆచరించమైన ఈ యొక్క మధ్య కాల సమయంలో మీ వాక్యం మీరు మాతో మాట్లాడమని బలపరింత వర్ణాలు నీకు కృతజ్ఞతలు అర్థించుకున్న సమస్త ఘనత మహిమే సమర్పిస్తున్న మీరు మమ్మీ బలపరిచి నడిపించాలి ఆరాధన పాల్గొన ప్రదర్శిస్తే వాళ్ళు అందరూ మీరు ఆచరించండి నూతనంగా అభిషేకించి వాళ్ళ సేవాజీతం చేయండి విశ్వాసాన్ని వారం ప్రతి అనుమతించిన పరిశీలించుకుని ప్రభావం ముందుకు పోవాల ప్ర ఓ ప్రభావ అనుమానాలు ఎత్తిన తర్వాత వేసి తీస్తున్న స్పందిస్తాను హాగ్గా ఆ భయాన్ని ఎత్తున తర్వాత గర్పిస్తున్నాం వేసి తీసుకున్నాడు భయమనం చదువుకోమని ఆగ్ఞాపిస్తున్నాను వేసి తీస్తుంది ప్రభా విశ్వాసంతో మేము ముందుకోవడం ఆ రీతి ప్రవహందరినీ నడిపించి బలపరిచు మమ్మల్ని ఆశ్రయించండి మీరు తీర్మానించుకున్న మా తీర్మానం అందరినీ ఆశ్రయించాను మా ప్రజలను భద్రపరు బలపరిచి నడిపించి ప్రతి చోట మీరు అందరినీ శాసన పెట్టుకొని మీరు సిద్ధపరచుకోవడం అయినా శారీగా ప్రభావ వాకింగ్ చెప్పిన సమస్య ప్రభావం మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఇంకో ప్రభావం సోచితంగా ధ్యానం చెప్పండి ఇప్పటికే అనేకమైన విషయాలు దయల్చిన అనుచిత అగ్ని కంచిన ప్రభావ మంచి ఆరోగ్యంగా ఇచ్చేది ఆయన సమాధానం గురించి మనకు భావిస్త భద్రపరచుకొని పేదల పిల్లలు భవిష్యత్తు దీవించి ఆశ్రయించి వాళ్ళు తెలియజేయకుని మీకు ఒక సాక్షి పెట్టుకొని ఆదిల పదవి ప్రజల శిశాలు గంట మీద కుటుంబాల అందరి గురించి నేను ఎవరికైనా వ్యక్తిగతంగా రాజిస్తున్నాయి అదే కుటుంబాలను మీరు బలపచ్చని స్థిరపచ్చని వాళ్ళ విశ్వాసాన్ని ఫలపరితం చేయండి వాళ్ళ కుటుంబాలు ఆశ్రయించి ఆశ్రయించి మీకు ఒక గొప్ప సాక్షి పెట్టుకున్నాయి తర్వాత చివరి కాలం అంతే దిన తర్వా కాబట్టి నేను మా తిరుపమా ఏర్పాటు చేసుకుని మరీ జాగ్రత్త పడమికెళ్ళాల మరి విశేషంగా ప్రభావ నీటి శాఖ చోట అనేక ప్రాంతాల్లో ఇది చివరి గడియలు ప్రభావ చివరి అవకాశం అయినా మీరు సర్వ రూపానికి వెళ్ళి సర్వ సృష్టి వార్త ప్రకటించమని శిష్యులుగా తయారు చేయమన్నారు ఆగి పాటించాలి ముందుకు సాగిపోతూనే ఆ రీతి మమ్మల్ని మా విశ్వాసాన్ని బలపరిచి మీ నామాన్ని నియంత్రించుకొని మీరు ఆ కుటుంబంలో అందరినీ సిద్ధపరచుకోమన్నారు త్వరలో రాయన ఏసీ క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించిన తండ్రి ఆమె హలో ప్రభా పరిశున దేవ అబ్రహ్ సా గొప్ప దేవ అడిగితే నా దేవతం ఈ వాక్యం వచ్చింది వెలుగు వచ్చింది ఈ వాక్యం వచ్చింది మన విశ్వాసం వచ్చింది మా విశ్వాసం అది వాక్యంధ్ర ప్రభా నడవడి మనతో మా చూపులు మీ పరిస్థితి స్థిరపరచండి ఈ వాక్యం ప్రభాస్పోవాల నా దీవ వాళ్ళ ఉద్యమంలో ప్రభావి నాటాలా ఫలించాలా పల పర జీవితం తీసుకురావని ప్రార్థించం నాకు ఇస్తుంది సమీపించింది దినాల్లో నేరప్రభ అలడియా మీరేం నేర్పిస్తారు మనం చెప్పిన ఇసువప్రభ అలడియా నా దీవ మార్త ప్రభా మార్తీచు అలీ ప్రభా మేమీ సరికా నేర్చుకోవాలా ధ్యానం చేయాలా నా దీవాన్ని ఇస్తుంది ఇంకా ఆశ్చర్య చూడండి మా జీవితం వాక్యనే సరించిన ప్రభా చిన్నపిల్ల పెద్ద పిల్లలు వాళ్ళ వాళ్ళ అందరినీ శిష్యులు కావాలా సేవ చేయాలా నా దీవానికి ఆయన సక్యే అలడియా మీ రక్తం ధరని వాక్యం ధర శుద్ధించి మీరు అక్కడ చెప్పిన వాక్యం మా ఉదమరతనంలో మీరే భద్రపరచుకునే సమీర్ సర్వోన్నతుడ సధికారి సర్వసృష్టికి కారణ బూర్తిగా పరిశుభ్రమైన నామను బట్టిన ప్రార్థిస్తున్నాను పైగల దేవ కృపగల నువ్వు పాద సముద్ర చిరుము ఆరాధించే కృపను భాగ్యం మాకు ఇచ్చావు అవును ఆయన నువ్వు గొప్ప దేవుడు యువరాత్రి కాచీ పాపాడిన నిన్ను ఆరాధించే ఒక కృప నాయన మాకు మాకంటే గొప్పవారి తండ్రి ఇక దిన చోడక ఎంతో మంది ఉండగా నీవైతే నీ నీ సజీవమైన రక్కుల కింద కాచి పద్ధతి పరిచయం పొందిన పౌన ప్రేభా విశ్వాసముతో నచ్చండి నైనా నిన్ను ఆరాధించాలి నైనా నేను వేలు చూపుతున్నామా విశ్వసిస్తున్నామా అని నైనా వాక్యం నచ్చండి మాకు నైనా బయలుపరిచేందుకు నైనా ముఖే స్థితిలో స్థోటాలి అని నేను చెల్లించుకుంటే కౌన్ ప్రభా నీ పట్టినైనా విశ్వాసం ఉంది కానీ ఆయన ఆ వరాన్ని ఆయన మాలో లేదేమో అయ్యా అటు వరాన్ని నచ్చండి మాకు అనుగ్రహించండి వాళ్ళు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి కృపనైనా గొప్పదనైనా మీకు కృపలోనైనా మమ్మల్ని ఇదే విశ్వాసంతో నచ్చండి మమ్మల్ని అడ్డింపచేనైనా వాళ్ళ ఇంకా నాయన విశ్వాసం కొరవుగా ఉన్నదేమో అయినా నేను మా తలంపులు మా ఆలోచనలోనే ఇంకేదన్నా నాయన మీకు ఆయాసకరమైన పనులు మేమేం నాయన విశ్వాసం పట్ల నాయన మమ్మల్ని మేము పరీక్షించుకున్న ఆయన ఈ కృపలో నాయన మేము ఎలా ఉండాలో మాకు ఆయన నేర్పించి ఈ కృపచని ప్రార్థిస్తున్నాం మధ్యాహ్న కాల స్వామ్యంలోన ప్రభా అన్న తండ్రి ప్రతి బిడ్డ నాయనం నువ్వు దీవించి ఆశీర్వదించండి నాయన అయ్యా మరి నాయన జక్రయ్య గారి విషయమే నైనా ప్రార్థిస్తున్నాను ఆయన హార్ట్ ప్రాబ్లం అయినప్పుడు మీరు తాకండి ప్రతి బలహీనత నైనా అయ్యేమై ఉన్నదో నా తండ్రి నీకు బాట మీకు తెలిసిన ఆయన మాకు తెలియదు నా ప్రభావం నిమిత్తం మాత్రమే నాయన అయ్యా నాయన ఆయన నీ గాయములు కట్టువాడు గాయములు చేయవాడు అని విన్నట్టు అండి అయ్యా నీ దాసుడు ఆ బిడ్డ తండ్రి మీరు తాకుతున్నారయ్యా నమ్ముచి విశ్వాసంతో నాయన ప్రార్థిస్తున్నాను నమ్ముచి ఉన్నాం ఆయన తాకండి స్వస్థత వచ్చండి నీ గాయపడి ఆస్తం వచ్చేసిన మీరు తాకండి అయ్యా తాకినందుకి వంద నాలుగు చిట్లు వస్తే ప్రచున్నాను దయగల దేవా కృపగా వేసాయా మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి నైనా మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించి ఆశీర్వదించండి నాయన వాటిని చెప్పినటువంటి నాయన అయ్యగారిని మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి అయ్యా మాకు నాయన అనేకమైన తండ్రి పరలోక మర్మాలైన తండ్రి మాకు నా తండ్రి తెలియచేసిన ఆయన మీ కృపలో నాయన మీరు మాతో మాట్లాడండి నాయన ముందుగా నాయన నేను బోధించిన నాయన నాయన నీ యొక్క దాసునికి నచ్చండి మీరు ఆయనతో ఉండి నాయన మీరు మాట్లాడండి అయ్యా పరిశుద్ధాత్మ నాయన మా అందరి పట్ల నాయన తోడుగా ఉంచండి నీ పరిశుద్ధతలో నాయన నేను సరిగా లేని నా పెద్ద నీ యొక్క పరిశుద్ధ నీ పరిశుద్ధుడే కనుక నాయన మేము పరిశుద్ధముగా నాయన చెప్పిన ఆయన అప్పు అది నిద్ర మంచి దోరపరిచిన ఆయన ఎందుకంటే నాయన అపవాద మమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు నాయన లోకంలోనికి నాయన నేను మేము ఎవరూ నాయన మీలో విశ్వసించిన తరువాత నచ్చండి ఎవరూ నాయన మేము నత్తండి ఈ లోకంలో కట్టిల్లటానికి వీల్లేదు నాయన విష్ణుని మా నుంచి దూరపరచమని ఆయన ప్రార్థిస్తున్నాను అయ్యా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అనారోగ్యము ప్రతి ఒక్కరిని తాకినాయన శ్వాసపరచమని ఆయన కొద్ది స్థితినికే సమర్పించుకుంటుంది నిన్న నా సమయమున నేను నీ చేతుల పట్టు దించక నజరేడేనేసే తర్షిదును నేను తాబం చేస్తుండి నిన్ను పర్లొట్టుటండి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ప్రెజర్డ్ బై ద థాంక్యూ మన ప్రభునే యేసుక్రీస్తుక కృప సమాధాన అర్పించు మనందరికీ సదా కలం తోడండి గాక ఆమేన్ ఆమేన్ యేసుక్రీస్తు అందరికీ